भिसी श्री कविंवीस्तम ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पृंगतिशीत सागर श्रीमहागणाधिपत नम सदाशिवरंभाचार्यपर्यता वंदे गुरुपरंपरा ారాయణం నమస్కృత్యనం చె నరోం సరస్వతీర ఆత్మస్వరూపానికి సంబంధించిన బుద్ధి అంటే జ్ఞానము బుద్ధి అంటే జ్ఞానం ఉండాలి బుద్ధి శబ్దాన్ని జ్ఞానం అనే అర్థంలో వాడతారు బుద్ధి అంటే అర్థకరణం అనే అర్థం ఉంది బట్ సందర్భాన్ని బట్టాయి నాలెడ్జ్ సో వన్ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది self అండ్ దెన్ వన్ షుడ్ హ్యావ్ ద లవ్ ఫర్ సచ్ నాలెడ్జ్ భావన సెల్ఫ్ నాలెడ్జీ ఎందు ఒక అభినవేశం ఉండాలి ఒక ఫోకస్ ఉండోకస్ లేకుండా చదివినట్లయితే అది లూజ్గా ఉంటుంది దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది చాలాసార్లు అనుభవానికి వస్తూ ఉంటుంది ముఖ్యంగా జనరల్గా ఆశ్రమాలంటే ఊరిగేవ పూజలో ఇవి చేస్తారు తప్పిస్తే ఆత్మస్వరూప విచారము ఇవి ఉండదు అలా ఉండేవి ఆశ్రమాలు ఏవో కొద్దిగా ఉంటాయి చాలా అరుదుగా ఉంటాయి కేవలం ఆత్మ విచారానికి మాత్రమే కట్టుబడి ఉంది స్థానాలు అవి అరుదుగా ఉంటాయి అవి ఉన్నట్టు పది మందికి తెలియదు కూడా పది మందికి తెలియదు ఎవరికో అవసరమైన వాళ్ళకి తెలుస్తుంది తెలిసే వాళ్ళకి తెలుస్తుంది అదృష్టం ఉన్న తెలుస్తుంది అక్కడ కూడా బోధ శ్రోతవ్యో మంతవ్యోని దిర్ధ్యాసితవ్య ఆత్మవిచారం అంటే అలాగే శ్రవణమన దిధ్యాసన రూపంగా ఉంటుంది ఆ సందర్భంలో కూడా జనులు చాలా సూపర్ఫిషియల్గా తీసుకుంటారు తప్పిస్తే ఆ అభినవేశం ఉండదు అభినవేశం అంటే పట్టుదల అర్థం సో ఆత్మజ్ఞాన అభినవేశ దాని ఎందు ఒక పూర్తి భావన ప్రేమ లవ్ ఉండాలి ఎర్నస్ట్నెస్ అది ఉండాలి మనకి సంసారం మీద చాలా అభినవేశం ఉంటుంది ఎంత అభినవేశం ఉంటుందంటే సంసారంలో ఏదైనా తేడా వచ్చినట్లయితే మనం కోపాలు వచ్చేసి గెంతులు వేసి అలా చేస్తూ ఉంటాం చాలా అలా ఉంటుంది అభినవేశం సో అలాగంటే అభినవేశం సంసార ఏమునందు కాకుండా ఆత్మజ్ఞానమునందు ఉండాలి పోలిక ఎలా ఇప్పుడు చూడండి శాస్త్రంలో ఇచ్చిన దృష్టాంతమే ఇప్పుడు లవ్ అంటారు చూడండి ఆ లవర్ అను ఉంటాడు వాడు వాడు అమ్మాయిని చూస్తాడు ఆమెను నేను ప్రేమిస్తున్నానుంటాడు ఇంట్లో వాళ్ళు ఎవడో ఒప్పుకోరు యువతల వాళ్ళు ఒప్పుకోరు అవతల వాళ్ళు ఒప్పుకోరు అయినా వీడు నేను ప్రేమిస్తున్నాను అంటాడు ఆ ప్రేమకి ఎంతటి ప్రేమ అంటే అది వాడు సర్వాన్ని తిరస్కరించి ఆమె వెంటే పోతుడు తాత్కాలికంగా అవచ్చు జీవితకాలం ఉండొచ్చు వాటెవర్ దాన్ని దాన్ని దృష్టాంతంగా ఇచ్చారు దాన్ని అధినవేశం ఉంటారు ఒకడు ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్ అయింది లవ్ హీ లవ్డ్ ఏ లేడీ ఎంఎస్సీలో యంగ్ లేడీస్ ఉంటారు ఒక లేడీని పెళ్ళి ప్రేమించాడు ప్రేమించి హీ స్టాప్డ్ ఎంఎస్సీ సెకండ్ ఈజ్ అవుడ్ మానసి ఎందుకంటే తండ్రి ఏమన్నాడంటే నేను ఈ ప్రేమను ఒప్పుకోనున్నాడు ఒప్పుకోనుంటే సరే నువ్వు ఒప్పుకోకపోతే నేను ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ వర్ల్డ్ అంటే నేను నిన్ను చదివిస్తున్నాను నీ మీద బోడంత పెట్టుబడి పెట్టి చదివిస్తుంటే నువ్వేమో ఇలా చేయడానికి వీర్లేదు ఐ రిఫ్యూజ్ ఇట్ నాకు నువ్వు పెట్టుబడి పెట్టడం వద్దు నువ్వు చదివించవద్దు అని బయటకు వచ్చేస్తే ఇంకా వీటికి మకాగకే కష్టం అయితే ఉంటే ఇంకా మరి ఎంఎస్సీ ఎక్కడ చదువుతాడు వెంటనే ఒక జాబ్లో చేరాడు మెడికల్ రిప్రజెంటేటివ్ కానీ ఏదో జాబ్లో చేరాడు ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ మానేశాడు నా దగ్గరికి వచ్చాడు వస్తేరా లవ్ ముఖ్యమా ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ముఖ్యమా డిగ్రీ ముఖ్యమా అంటే వాడు లవ్వే ముఖ్యం అని చెప్పాడు వాడు దాన్ని అధినవేశము అంటే అటువంటి అభినవేశము ఆత్మజ్ఞానం విషయంలో ఉండాలి దాన్ని భావన అంటారు సో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ అంతఃకరణాన్ని ఆ విధంగా మనం తయారు చేసుకోవాలి దాన్ని ఏకాగ్రం చేయాలి సమాహితము ఏకాగ్రం చేయాలి ఎలా ఏకాగ్రం చేయాలంటే ఆత్మస్వరూపానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందేందుకు కృషి చేసేందుకు తగ్గ విధంగా ఏకాగ్రం చేసుకోవాలి తర్వాత మీరు దాన్ని అదే శ్రవణ మననాలు చేస్తుంటే దాని మీద ఒక రుచి నిర్మాణం అవుతుంది ఆ భావన కూడా నిర్మాణం అవుతుంది ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి మీకు తెలిస్తే అభిరుచి వస్తుంది అభిరుచి ఉంటే తెలుస్తుంది మీరు ఏకాగ్రంగా ఉన్నప్పుడు మాత్రమే అభిరుచి నిర్మాణం అవుతుంది అభిరుచి వచ్చినప్పుడే తెలుస్తుంది ఇవన్నీ అలాగే గిరగిరే తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఏది ముందు ఏది వెనుక అని ఆ పిచ్చిలో పడకూడదు ముందు యూ స్టార్ట్ ఇట్ అంతే తెలుసుకునే సందర్భంలో తెలుసుకోవాలి అభినవేశం ఉండే సందర్భంలో అభినవేశం ఉండాలి సో ఏకాగ్రత ఉండే టైంలో ఏకాగ్రత ఉంది ఇవన్నీ ఇంటర్ రిలేటెడే దేని మీద మీకు అభిరుచి ఉంటుందో దాని మీదే మనస్సు ఏకాగ్రం అవుతుంది కూడా సో ఇవన్నీ కలిపి ఆ యుత్తునకు అంటే అసలు మనస్సునే ఆ సబ్జెక్టు మీద పెట్టి దీన్ని మనం తెలుసుకోవాలి అని జీవితంలో ఒక లక్ష్యంగా పెట్టుకోని వానికి ఆ బుద్ధి రాదు ఆ భావన రాదు సో జనుల భావనలు ఎలా ఉంటాయంటే ఎంత దృఢంగా ఉంటాయంటే కొంతకాలం ఒక సబ్జెక్ట్ని పట్టుకుని ఇంకా సర్వమును తిరస్కారం చేసేసి దాన్ని పట్టుకునేట్లాగా ఉంటారు ఆ విధంగా సంసార విషయాల్లో జనులు ఫిక్స్ అయిపోతూ ఉంటారు ఇరుక్కుపోతూ ఉంటుంది బాగా తగులుకొని ఉంటారు అటువంటి ఆ సాంసారికములైన ఆసక్తుల నుంచి బయటపడి ఆత్మవిచారము ఎడల అటువంటి అభినివేశాన్ని కలిగి ఉండాలి నేను ఎవరు తెలుసుకోవాలి నేను ఎవరు ఇప్పుడు నేను కర్తను కాను అని తెలుసుకున్నారనుకోండి దానివల్ల నా జీవితం చాలా తేలికైతుంది హల్కా అయిపోతుంది నేను కర్తని అనేవాడు అది ఒక పెద్ద భయంకరమైన బరువు మోసులో బతుకుతాడు మనం ఏమనుకుంటామంటే చుట్టూ ఇద్దరు ముగ్గురం ఉంటారు పిల్లలు లేకపోతే కావాల్సిన వాళ్ళు ఎవరో ఉంటారు కొడుకో కూతురు ఉంటారు వాళ్ళ బ్రతుకు బాధ్యత మన నెత్తి మీద ఉందని మనం అనుకుంటాం అంత పొరపాటు అయితే ఇంకొకటి లేదా మనకు అర్థం కాదంది మనకి అది అర్థం అవ్వాలంటే వాడు చాలా విచారం ఆత్మవిచారం చేసిన వాడు అయి ఉండాలి ఏమిటంటే అలా అనిపిస్తుంది వాస్తవంలో ఈ దేహము యొక్క మంచి చెడు యోగక్షేమాలే నా చేతిలో లేవు అని తెలుసుకోవాల్సింది పోయి వీడు అది తెలుసుకోవాలి అది తెలుసుకోవాల్సింది పోయి చుట్టుపక్కల వాళ్ళ యొక్క యోగక్షేమాలు నా చేతిలో ఉన్నాయనుకుంటాడు వాళ్ళ యోగక్షేమాలకు నేను పూచీదారిని అనుకుంటాను ఎప్పుడైతే అలా అనుకున్నాడో ఆ బరువుని మోస్త సపోజ్ వాడికి తెలిసిందనుకోండి భక్తి అనండి లేకపోతే జ్ఞానం అనండి ఏ పేరు మీరు పెట్టినా మన చేతిలో ఏమి ఉందండి అంతా ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత నడుస్తూ ఉంటుంది అని తెలుసుకున్నాడు అనుకోండి తెలుసుకుంటే ఆ బరువు అప్పటికప్పుడే తగ్గిపోతుంది పూర్తిగా పోవడం మాట అలాంటి పట్టిన తగ్గిపోతుంది ఆ యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది కాబట్టి మరి ఆత్మవిచ కాబట్టి నేను కర్తను కాను అని తెలుసుకోవాలి అక్కర్లేదా అన్నిటికీ నేనే కర్తను అనుకుంటుంటే ఎంత మహాభారంతో బతుకుతాడు ఎంత యాంగ్జైటీతో బతుకుతాడు నేను కర్తను కాను నేను కర్తను కాను అని తెలియాలంటే మనకి అది అనుభవానికి రావాలంటే ఉపాయం ఏమిటంటే ఎక్కడికో హృషికేశో లేకపోతే ఎలాంటి తోటకి వెళ్ళి ఒక్క వారం రోజులో ప్రతి రెండు వారాలో ప్రపంచంతో ఏ సంబంధం పెట్టుకోకుండా ఉండి రండి వచ్చి అప్పుడు మీరు గమనించ కుటుంబం ఎలా నడిచింది మనం ఉన్నప్పుడు మనం లేనప్పుడు ఎలా నడిచింది తర్జుమా చేసుకుంటాం సమాజం మనం ఉన్నప్పుడు ఎలా ఉంది లేనప్పుడు ఎలా ఉంది ఆఫీసు మనం ఉన్నప్పుడు ఎలా ఉంది లేనప్పుడు ఎలా ఉంది ఇంత మాత్రం మీరు పరిశీలిస్తే ఒక సంగతి అర్థమైపోతుంది ఏంటంటే మనం లే ఉన్నా లేకున్నా అంత సక్రమంగా నడుస్తూ ఉంటుంది అని తెలిసిపోతుంది ఒకప్పుడు మనం లేకపోతే ఉపయోగకరం కూడా ఏక్ ఏక్ చూడ దస్ పక్కడా అని ఒకడు వదిలిపెడతాడు పది మంది పట్టుకుంటారు సింపతి ఏదో ఉంటుందో వాళ్ళకి అలాంటి ఉపకారాలు జరుగుతాయి మనం ఉంటే ఏ ఉపకారం ఉండదు సో కాబట్టి కనుక అది దీన్ని బట్టి ఋషికేశ్ వెళ్ళిపోవాలని నా అభిప్రాయం కాదు ఎక్కడికి వెళ్ళిపోకర్లేదు మనం దీన్నంతని మనమే నిర్వహిస్తున్నాము అనే అహంకారము తప్పు అది తొలగిపోయిందనుకోండి అదే ఆత్మజ్ఞానం ఉంటే అలాగే ఉంటుంది ఒక్కొక్క స్టెప్పే అలాగే ఉంటుంది సో ఈ విధంగా ఆత్మ విచారం వల్ల మనిషి బాగుపడతాడు కానీ ఊరికే గిరిగిరగిర అనేక అంశాల చుట్టూ తిరుగుతుంటే ఏదో ప్రతీదీ ఓ పెసరు పట్టుకోవడంలో తప్పేం లేదు కానీ ఇప్పుడు కర్మ ఉందనుకోండి ఎంతో కొంత కర్మ ప్రతివాడు చేస్తాడు చేయదగ్గ మాటే అలాగేవో జాతకాలు ఇవేవో ఓ పెసరంతా ప్రతీదీ ఉంటుంది తప్పేం కాదు ఇప్పుడు ఇల్లు కట్టుకునేప్పుడు ద్వారం ఎక్కడ పెట్టు ఎటు పెట్టుకోవాలో చూసుకోకుండా కట్టుకుంటారా అలా ఎవడు కట్టుకుంటాడు అంత గుడ్డెద్దులాగా ఎవడో కట్టుకోడుగా ఏదో ద్వారం ఇటుంటే బాగుంటుందో అటుంటే బాగుంటుందో చూసుకునే కట్టుకుంటారు పోనీ ఆ చూసుకోవడానికే ఓ శాస్త్రం అని పేరు పెట్టి మీరు అలా కూడా కట్టుకోవచ్చు తప్పేం కానీ కానీ ఇంకా అక్కడి నుంచి అదే సర్వస్వం అనే ధోరణిలో కనుక పడ్డాడంటే మనిషి వాడు హీ గోస్ అప్ ఎ రాంగ్ ట్రాక్ దాంట్లో ఇరుక్కుపోయి ఇంకెప్పటికీ బయటకు రాలేదు అలాంటి దుస్థితిలో పడిపోతారు సో సంసారంలో ఆ డేంజర్ ఉంది కాబట్టి ఎప్పటికీ ఆత్మవిచారాన్ని చేసుకుంటూ ఉండాలి ఆ భావన లేదనుకోండి ఆత్మస్వరూపము నందు ఆ భావన ఆ భక్తి ఆ ప్రేమ లేదనుకోండి అది లేనివాడికి శాంతి ఉండదు అంటున్నాడు ఆయన నచాభావయత శాంతి పోనీ శాంతి లేకపోతే నష్టం ఏమిటంటారేమో అయ్యో శాంతి లేకపోతే ఏముందండి అశాంతస్య కుత సుఖం శాంతి లేకపోతే సుఖమే లేదు అని అంటారు భాష్యం తథన చాస్తి అభావయత ఆత్మజ్ఞానాభినివేశం అకూర్వత శాంతి ఉపశమ శాంతి అంటే ఉపశమ అని అర్థం రాస్తారు ఆయన ఆయన స్పష్టంగా రాస్తారు పీస్ పీస్ పీస్ ట్రాన్స్లేట్ చేసినట్టుగా రాయరు ఓం శాంతి శాంతి శాంతి ఓం పీస్ పీస్ పీస్ అని మామూలుగా మీకు ట్రాన్స్లేషన్స్ అలా ఉంటాయి కరెక్టే ఇంకంతకంటే ఏం ట్రాన్స్లేట్ చేస్తారు అంతవరకు కరెక్టే తప్పు పట్టట్లేదు నేను కానీ అది ఇన్కంప్లీట్ ఏం పీస్ పీస్ పీస్ అంటే ఏమన్నా ఏమైనా ఏమి తెలిసినట్టు శాంతి అంటే ఏమిటి ఏమిటి అర్థమైంది మీకు పీస్ అంటే ఏమర్థమైంది శాంతిగా ఉండాలి శాంతి అంటే ఏమిటి పీస్ఫుల్గా ఉండాలి ఇలా ఉండదు విడాలమంటే మర్జాలము మర్జాలం అంటే విడాలి పదిసార్లు అలా అనుకునేప్పటికీ మనకి తెలిసిపోయిందనే భ్రమ కూడా కాబట్టి శాంతి అంటే చల్లారుట అని అర్థం ఆ పదం యొక్క మూలం అది అగ్ని శాంతించినది అంటే చల్లారుట ఆయన కోపంతో ధూధూలాడుతున్నాడు గెంతులు వస్తున్నాడు అనుకోండి కోపం చల్లారింది అనుకోండి అప్పుడు ఏమంటారు కోపము శాంతించినది వర్షం కురిసి వెలిసింది అంటారు చూడండి అది కూడా శాంతే వర్షము బొంబాయిలో వర్షము శాంతించినది ముఖ్యంగా అగ్ని చల్లారినది అంటే శాంత అగ్ని అని ఇప్పుడు వీడు వీడు శాంతి అంటే ఉపశమ ఇప్పుడు మన మనస్సు ఇంద్రియాలు ఇవి నిప్పు ఇల్లు ఇల్లు అంటుకున్నట్టే ఇల్లు అంటుకుంటే ఎంత హడావుడిగా ఉంటుందో ఈ భోగవాసనలో ఉన్నవాడికి అంత హడావుడి ఇల్లు ఈ భోగాసక్తి అన్నది ఉంది అంటే ఇల్లు అంటుకుంటే ఎలా ఉంటాడో అలా ఉంటాడు ఇప్పుడు ఈ ఈ తాగుబోతులు ఉంటారు చూడండి వాడికి తాగి టైం అయినప్పుడు వాడు ఎలా ఉంటాడు ఇల్లు అంటుకున్నట్టే ఏమిటి ఇల్లు అంటే మనస్సు ఇంద్రియములు అవి ఇది ఇల్లు ఆ ఇంట్లో మనస్సు ఉంది ఇంద్రియాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ధ్యానం ఫైర్ మనస్సు చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది చాలా ఆదృతగా ఉంటాడు ఒకతను నాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఐదున్నర నుంచి ఏడు వరకు నాది ఉపన్యాసం ఆ ఉపన్యా ఎక్కడ పబ్లిక్ టాక్ దాన్ని అతనే తీసుకెళ్ళాడు కార్లో కూర్చుని బిట్టుకు తీసుకెళ్ళాడు స్టేజ్ మీద ఇంట్రడక్షన్ చేసి పూచి కూడా అతందే అది అయింది ఫస్ట్ రోలో కూర్చున్నాడు తర్వాత నా గంటన్నరసేపు ప్రసంగం గంటన్నర అయింది అయిన తర్వాత అందరూ దండాలు పెట్టడాలు మేము వెళ్ళి ఇవన్నీ ఉంటాయి ఏవో ఫార్మాలిటీస్ అవన్నీ పూర్తయ్యాయి రోడ్డు ఎక్కేపటికి ఎనిమిది కారులో వెళ్తున్నాం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు వెరీ షేకింగ్గా ఉన్నాడు ఆదుర్ద యాంక్షస్ అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాడు ఎక్సైటెడ్ అంటే చాలా నిలబడ స్థిరంగా లేవుడు అనమాట చాలా చించలంగా ఉన్నాడు యాంగ్జైటీగా ఉన్నాడు ఏమిటి సమస్య ఏమిటా నేను ఎంక్వైరీ చేశాను ఏమిటంటే అతనికి సిగరెట్ తాగి అలవాటు ఉంది హీఈ్ గివెన్ టు స్మోకింగ్ ఇక స్వామీజీ వస్తున్నారు కదా అని మానేశాడు అది ఎప్పుడు మానేశాడు ఐదున్నరకి ఐదున్నరకి మానేశాడు ఆరింటికి ఉపన్యాసం అయితే ఐదు పావు ఇప్పుడో తాగాడు ఆఖర సిగరెట్ ఇప్పుడు ఎనిమిదిన్నర అయిపోయింది చాలా టైట్గా ఉన్నాడు అప్పుడు నేను పోయో సిగరెట్ తగు తగిపోయి పెద్ద విచారించని గురించి ఎక్కడో ఆపి జేబులో లేవు పాపం ఎక్కడో పాను షాపులు ఉంటాయి కదా ఎక్కడో తమిళనాడులో నేను ట్రావెల్ చేస్తున్నాను చింతచేపు నీ సమస్య అదే అయితే మటుకు నా గురించి వెళ్ళి చింతచేపు నేను ఇక్కడ కూర్చుని ఏదో చెప్పని చేసుకుంటూ ఉంటాను వెళ్ళి సిగరెట్ తాగిరా అని చెప్పాను సో అంటే ది ఫెలో ఈజ్ ఆన్ ఫైర్ ద మైండ్ ద సెన్సార్ కెన్సార్ ఆన్ ఫైర్ హీ కెనాట్ బి కంఫర్టబుల్ అది భోగాసక్తి అంటే సంసారాసక్తి మనిషి చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది ఒక గృహయజమాన్ని ఇలా వర్ణించారు ఒక చోట శ్లోకం గుర్తులేదు శ్లోకాల్లో మన వాళ్ళు చెప్తారు కదా చాలా బాగా చెప్తారు భర్తగృహో ఒక గృహ యజమాను ఉన్నాడు ఆయన కూతురు పెళ్లి ఆఖరి కూతురు పెళ్ళి ఆఖరి కూతురు పెళ్లి పెద్ద కోడలు ప్రసవ వేదనలో ఉంది పెళ్ళి నాలుగు రోజుల్లో పెళ్ళి పెళ్ళే రాళ్ళు పది ఇళ్ళు ఎంచుకుంటుంటే పెద్ద కోడలు ప్రసవం వెనకాల ఆయనకు ఆవు ఉంది ఈ ఆవుకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే సందర్భం వచ్చింది దానికి ఏదో అనారోగ్యం చేసింది దాన్నేమో డాక్టర్ది పొదుపు వాచిందో ఏదో దాన్ని ఇప్పుడు డాక్టర్ది వెటరనరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి దాన్ని అదో పని ఇలాంటివివో ఇంకో రెండు ఉంటాయండి ఆ శ్లోకంలో చెప్తారు వా ఆ గృహస్థు యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోమని చెప్తారు ఈజ్ ఆన్ ఫైర్ అంతే బస్ ది ఫెలో ఈజ్ ఆన్ ఫైర్ అంటే నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్పారు ఉపశమహ అంటే దానికి అపోజిట్ కన్ను ముక్కు చెవి దే ఆర్ నాట్ డిమాండింగ్ ఎనీథింగ్ వాటి డిమాండ్స్ అన్నీ కూడా చల్లారినవి మనస్సు ఈజ్ నాట్ ప్రాజెక్టింగ్ ఎనీథింగ్ ఎడ్యుటేషన్ ఏమీ లేదు మనస్సు వైపు నుంచి ఏ డిమాండ్స్ లేవు ఏ భయాలు లేవు భయం చాలా డేంజరస్ అవి ఏదో భయం పెట్టుకుంటాం మనం భయం పెట్టుకుంటే మనం ఎలా బతుకుతూ ఉంటాం అంటే గదిలో పాముంటే ఆ గదిలో ఎలా మసూలుతామో జీవితంలో అలా మసూలుతూ ఉంటాం దట్ ఈజ్ హౌ వీ లివ్ గదిలో పాము ఉందనుకోండి ఆ సంగతి మనకి తెలుసు అనుకోండి ఆ గదిలోనే మీరు ఇటోటో సంచారం చేస్తున్నారనుకోండి మీకు ఎలా ఉంటుంది బిక్కుబిక్కుమంటూ బతుకుతారు మనిషి అలా బతుకుతాడు రియల్ లైఫ్లో హీ లివ్స్ లైక్ దాట్ ఎందుకంటే ఎప్పుడు ఎటు నుంచి ఆపద వచ్చి నెత్తివి అనే ఒక టెన్షన్లో బతుకుతూ ఉంటాడు ఇన్సెక్యూరిటీ అంటారు ఆ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ సెక్యూరిటీ ఉండదంతే సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఏదేదో ఇన్సెక్యూరిటీ హోటల్లోకి వెళ్తాడు టిఫిన్ ఆర్డర్ చేస్తాడు దిక్కుమాల వీళ్ళు ఎంత వస్తుందో అని బెంగగా టిఫిన్తో సో ఈ విధంగా చిన్న పెద్ద అన్ని విషయాల్లో కూడా ఇన్సెక్యూర్గా బతుకుతూ ఉంటాడు సో మనిషి ఆ రకమైన ఇన్సెక్యూరిటీ ఈ మనకున్న ఇన్సెక్యూరిటీని జనం ఈ మధ్యన మరీ విత్సలవిడిగా సొమ్ము చేసేసుకుంటున్నారు చూస్తే ఆశ్చర్యం వస్తుంది ఇంతకుముందు ఈ వజ్రాలు ఢిల్లీలోనే ఉండేవి ఇప్పుడు మేము హైదరాబాద్ కూడా తీసుకొస్తున్నాము అంటాడు అని వాడి అడ్వర్టైజ్మెంట్ తర్వాత ఈ ఈ రకమైనవి చెప్పేప్పుడు వాడు ఒక ఒక పర్టికులర్ కుర్తాయో ఏదో ఉంటారు ఒక పర్టికులర్ షర్ట్ లాంగ్ షర్ట్ ఒకటి ఉంటుంది దానికి ఇక్కడ ఒక డిజైన్ లాగా అది వేసుకునే చెప్పాలి మామూలుగా ప్యాంటు షర్ట్ వేసుకుని చెప్తే వర్కౌట్ కాదు ఆ డ్రెస్సే వేసుకుని చెప్పాలి ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ అది వేసుకుంటాడు ఇలాగే ఇక్కడ ఎక్కడ డిజైన్ ఉంటుందో అది వేసుకో అది వేసుకుంటాడంటే వాడు ఇంక ఇప్పుడు స్పిరిచువల్ మాస్టర్ అయిపోతాడు అనమాట అది ఆ చొక్కా వేసుకుంటే అది వేసుకుని వాడు సీరియస్గా ముఖం పెట్టి చెప్తున్నాడు ఈ వజ్రాలు పూర్వం ఢిల్లీ వాసులకే లభ్యమయ్యేవి ఈ నవరత్నాల్లో ఒకటి వజ్రం అండ్ ఇట్ హ్యాస్ అన్ని నవరత్నాలన్నిటికంటే దీనికి స్పెషల్ పవర్ ఉంది ఇది పూర్వం సౌత్ ఇండియా వాళ్ళకి లభ్యం కాలేదు ఢిల్లీ వాసులకు మాత్రమే లభ్యమైంది ఇప్పుడు సౌత్ ఇండియా కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ వజ్రం ఏమిటంటే ఇది కనుక మీరు ధరిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి వాడికి సకల శుభములనే పదం పలికేంత సంస్కృతం కూడా రాదు సంథింగ్ రిలేటెడ్ టు దట్ హిసేస్ అండ్ దెన్ హిసేస్ వెరీ ఇంట్రెస్టింగ్లీ హిసేస్ ఈ వజ్రము శుక్రగ్రహానికి సంబంధించింది అని చెప్తున్నాడు వాడు ఏమిటండి వజ్రం శుక్రగ్రహానికి సంబంధించిందంటే ఎక్కడి నుంచి ఈ సమాచారం వీడు వాడిని వాడిని కాలర్ పట్టుకుని ఏమిట్రా నువ్వు మాట్లాడింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వు కొంచెం రెస్పాన్సిబుల్గా మాట్లాడి డోంట్ బీ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి కదా యు బీ రెస్పాన్సిబుల్ సో అని మనం కాలర్ పట్టుకుని నిలదీసామనుకోండి ఏం సమాధానం చెప్తాడు అక్కడితో తాగడం ఇంకా వజ్రం చాలా కఠినం అని అందరూ అనుకుంటారు కానీ వాస్తవంలో వజ్రము యొక్క చాలా సున్నితము మృదువైంది అని చెప్తున్నా అని ఆ వజ్రాన్ని ఇప్పుడు కొ హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేశాడు కదా ఇప్పుడు అది మీరు కొనుక్కోమని అది అడ్వర్టైజ్మెంట్ పీపుల్ విల్ పర్చేజ్ ఎందుకంటే పీపుల్ ఆర్ ఎఫరైడ్ సమ్టైమ్స్ దే రెఫరైడ్ ఆఫ్ సమ్థింగ్ విచ్ నోన్ టు దేమ్ సమ్ టైమ్స్ దే ఆర్ ఎఫరైడ్ ఆఫ్ ది అన్ నోన్ ఇన్సెక్యూర్గా ఉంటారు ఆ ఈ వజ్రం పెట్టుకుంటే నీకు సెక్యూరిటీ ఉంటుంది అని మీరు పది మందికి చెప్తే ఇద్దరు కొనేస్తారు వజ్రము సున్నితమైన హృదయం దాని నవనీతలా ఉంటుంది వజ్రం యొక్క హృదయం శుక్రగ్రహానికి సంబంధించి ఈ రెండు పాయింట్ల మీద వాడిని తీసుకెళ్ళి వాడికి ఆరు ఆరు మాసాలు లేకపోతే శిక్ష వేసి జైల్లో పెట్టాలి ఈ రెండు పాయింట్లు వాడు జగ లోకానికి చెప్పినందుకు వాట్ ఈస్ దిస్ ఎమేజింగ్ సో ఆ మనిషి భయపడుతూ ఉంటాడు ఆ భయము కామనము వీటితోటి ఇల్లు అంటుకుంటే యజమాన్ ఎలా ఉంటాడో వీడు అలా బతుకుతూ అవన్నీ చల్లార్తాయి అది శాంతి అంటే కామనాలు శాంతించుట భయములు శాంతి చల్లారంట అది శాంతి అంటే ఆ శాంతి ఉపశమ అని పేరు దానికి అది టెక్నికల్ వర్డ్ ఉపశమ శాంతో ఉపరత స్థితి అక్కడ ఉపశమము సో శాంతి అంటే ఉపశమ ఆ ఉపశమం లభిస్తుంది ఇంద్రియములు దే ఆర్ కంఫర్టబుల్ వేర్ దే ఆర్ హౌ దే ఆర్ మనస్సు ఇట్ ఈస్ కంఫర్టబుల్ విత్ ఇట్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ అంతకంటే ఇంకేం కావాలంటే అదే మోక్షం అంటే బికాజ్ ఉన్న స్థితితో ఎవరూ కంఫర్టబుల్గా ఉండరు నేనున్న దేశంలో ఐఎం నాట్ కంఫర్టబుల్ దేశం అంటే ప్లేస్ అని నేనున్న స్థానంలో ఐఎం నాట్ కంఫర్టబుల్ పొజిషన్ అండ్ పవర్ నేనున్న కాలంలో ఐఎం నాట్ కంఫర్టబుల్ సమ్ సమ్ పీపుల్ వాంట ఏటో పితపకాలం వచ్చేసింది మనం త్రేతాయుగంలో పుట్టు ఉండాల్సింది కలియుగంలో పుట్టాం అని వీడు అంటాడు పుట్టిన యుగం ఎందుకు ఆ మాటకు అర్థమైంది కొంతమంది అంటాడు నానో టెక్నాలజీ ఇంకా డెవలప్ కాలేదు మనం చచ్చిపోయాక డెవలప్ అవుతుందేమో అని వీడు వెనుకబుట్టి ఉంటాడు భవిష్యత్తులో పుట్టింటే బాగుండం టూ థౌజండ్ థర్టీలో లాస్ ఏంజలస్లో పుట్టుంటే బాగుండం ఏదో భ్లాంటి ఇప్పుడున్న కాలము దివ్యమైన కాలం అని వాడు తెలుసుకోడు ఇంకే కాలం ఏదో ఇంకేదో కాలం మంచి కాలం అంటాడు ఇప్పుడున్న కాలం మాట ఏమిటి కాలమేశ్వర స్వరూపం కదా ఇప్పుడున్న కాలమే పవిత్రమైన కాలము ఇప్పుడు నేను ఉన్న దేశమే పవిత్రమైన దేశము అబ్బాయి ఇది పవిత్రమైన దేశం అవుతుంది పవిత్రమైన దేశం ఇంకెక్కడో ఉంది ఎక్కడుందో పవిత్రమైన దేశం అంటే ఏడు కొండలు ఎక్కి వెళ్తే లేకపోతే గంగానదీ తీరాన్ని ఉన్నందున గోదావరి నదీ తీరా వీడు ఉన్న చోట తప్ప ఏంటే సర్వంతటా పవిత్రమైన దేశం కాశీలో ఉన్నవాడు రామేశ్వరం వస్తాడు పవిత్రమైన దేశం కోసం రామేశ్వరంలో ఉన్నవాడు కాశీ పోతాడు పవిత్రమైన దేశం కోసం ఐసా చిల్తారా మంచిది తీర్థయాత్రకు నేను ఎగ్నెస్ట్గా చెప్పట్లేదు నా పాయింట్ అది కాదు నా పాయింట్ ఏమిటంటే మీరున్న దేశమే పవిత్రమైన దేశము మీరున్న కాలమే పవిత్రమైన కాలము మీకున్న స్థితిగతులే పూర్ణము దాంట్లో ఏమీ అపూర్ణత లేదు అని ఆ రకమైనటువంటి కంఫర్ట్ ఇన్నర్ కంఫర్ట్ ఏదైతే ఉందో అది శాంతి అంటారు ఆ శాంతి లభించాలంటే సంసారంలో లాగా ముందుకు వెళ్ళిపోతూ ఆసక్తితో వెళితే శాంతి లభించదు ఆ శాంతి లభించాలంటే వీడు ఆత్మవిచారం చేయాల్సి ఉంటుంది ఆత్మా ఆత్మజ్ఞానముందు ప్రేమ ఉండాలి అది లేకుండగా వీడికి శాంతి దొరకదు అని అంటారు తర్వాత అశాంత సకృత సుఖము శాంతి లేనివాడికి సుఖం ఎక్కడిది సో ఇప్పుడు మనకు అసలు మనకుండే దుఃఖము మనకుండే సఫరింగ్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ది అవుటర్ దాని నుంచి వచ్చింది సఫరింగ్ అంతా కూడా ఔటర్ తోటి మనం ఐడెంటిఫై అవుతాం అవుటర్ అంటే బాహ్యం ఉన్నందు ఉండి దాంతో ఐడెంటిఫై అవుతాం ఎలాగా ది మీ అండ్ మైన్ ఇది నేను ఇది నాది అని బాహ్యమునందు దాంతో వీడు ఐడెంటిఫై అవుతాడు దేహం కూడా బాహ్యమునందే ఉంటుంది దేహం కూడా మన చేత దర్శింపబడుతూ ఉంటుంది దేహం కూడా ఇట్ ఈస్ ది అవుటర్ చుట్టూ ఇల్లు వాటిలు ఇవన్నీ అవుటర్ వీడు ఏం చేస్తాడంటే ఇవన్నీ ఇన్నర్ అనుకుంటాడు తర్వాత ఇంకోటి దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే దేహము ఇంద్రియములు మనస్సుతో సహా ఎవ్రీథింగ్ ఈజ్ అవుటర్ రిజెక్టెడ్ వివేకం చేత అది ఫస్ట్ స్టెప్ మీరు ఆ వివేకాన్ని మీరు పట్టుకుంటే మీకు విశ్రాంతి మీకు మనస్సుకి ఆనందం వచ్చేస్తుంది మీకు సఫరింగ్ ఉండదు లేకపోతే ఇంకొక అడుగు ముందుకు వేసి జగత్తు దేహము ఇంద్రియములు మనస్సు సహా సర్వము ఆత్మే సర్వం యదయం ఆత్మ సర్వము ఆత్మే అని వాడు ఆ సెల్ఫ్ని హీ ఎక్స్పాన్స్ ది సెల్ఫ్ టు సచ్ ఎ లెవెల్ దట్ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది సెల్ఫ్ నేను అనే దాని యొక్క భావనను ఎక్స్పాండ్ చేయటం ఇప్పుడు కొద్దిగా ఎక్స్పాండ్ చేసే అక్కడ అక్కడ గోడ కట్టేస్తుంది కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తుందా కాంపౌండ్ వాళ్ళు కడతాం కదండి కాంపౌండ్ వాళ్ళు కట్టే అర్థం ఏంటి ఇది ఇంతవరకు నాది ఆ కాంపౌండ్ వాళ్ళు పైని నాది కాదు అంచేతనే ముందే అది నాది కాదని అనాల్సి వస్తుంది ముందే కాంపౌండ్ వాళ్ళు జరిపేసి కట్టేస్తుంది ఇంకెందుకంటే ఒకసారి కడితే ఇంక నాది అన్నానికి వీల్లేదు ఆ కాంపౌండ్ వాళ్ళు అవతల ఉన్న మొక్క నాదే అంటే దెబ్బలాటకు వస్తాం ఇలా కట్టేట్టు కాంపౌండ్ వాళ్ళని అని చేత ఆ మొక్కను కూడా కలిపేసుకుని కట్టేస్తాడు కట్టేముడే కట్టేస్తాడు ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కట్టేటంటే మాత్రం ఇంకా నా అది నాది కాదు ఈ లోపలది నాది అంటాడు ఇది మన సఫరింగ్కి మూలం కాంపౌండ్ వాళ్ళు కట్టడం సఫరింగ్ అంటలేదు ఆ విధంగా సెల్ఫ్ని ఆ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ని అల్లంగా రెస్ట్రిక్ట్ చేయటం అన్నదే మనకు ఉన్న దోషం ఆ రెస్ట్రిక్షన్లో ఏమవుతుందంటే ఐడెంటిఫికేషన్ విత్ ది అవుటర్ బాహ్యము నందు దాని గుడి కోపరాంశం దీన్ విషయ సేవా తృష్ణా విషయం భోగ్యవస్తువులను సేవించాలి అంటే అనుభవించాలి అనే తృష్ణనుండి తృష్ణా తసిల్ పంచమే తృష్ణనుండి ఇంద్రియములను వెనుకకు మరల్చుట ఏదిగలదో అది ఏ సుఖము ఇప్పుడు సాయంకాలం ఐదు అయింది ఐదో ఐదున్నర అయితే ఒక ఆయన అంటాడు బోండా తెప్పిస్తాను స్వామీజీ అంట కొబ్బరికాయ పచ్చడి మైసూర్ బోండా తెప్పిస్తాను వీ కెన్ హ్యాబ్ ఇట్ అంటే మీకు ఏమనిపిస్తున్నప్పుడు ఐదున్నర మీరు మంచి లంచ్ పన్నెండున్నరకి చేసినా ఐదున్నరకి యూ కెన్ హ్యావ్ సంవాట్ హెవీ స్నాక్స్ వేసుకో తినడానికి తగిన వాతావరణం ఉంటుంది ఎందుకంటే లంచ్ చేసి కొంత గ్యాప్ వచ్చింది కనుక వాతావరణం ఉంటుంది తర్వాత మైసూర్ బోండా విత్ గుడ్ చట్నీ అంటే ఇట్ ఈస్ ఎ వెరీ అట్రాక్టివ్ విషయం సో నేను ఈ మాట నాకు ఒక మిత్రుడు ప్రపోజ్ చేశాడు ప్రపోజ్ చేసిన వెంటనే వైనాట్ అని మనస్సు కానీ వెంటనే వెంటనే ఏంటి ఇప్పుడు టైం ఎంత అయింది ఐదు ఉన్నర మనం భోజనం చేసి టైం ఎంత ఏడున్నర ఎనిమిది అదే అనదర్ టూ అవర్స్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లై డిన్నర్ సమ్ భిక్ష ఏదో బాగుంటుంది కదా భిక్ష ఏదో రుచిగా మనం భోజనం చేయొచ్చు ఇంకా ఈ మైసూర్ బోండా ఉంది చూసారు అది ఈచ్ బోండా కంటైన్స్ మినిమం టెన్ గ్రామ్స్ ఆయిల్ అది హైలీ ఆయిలీ స్టఫ్ దాన్ని ఏదో ఇంకా వేరే టైంలో అయినట్టు సాయంకాలమే దాన్ని వాడు స్పెషల్గా తయారు చేస్తాడు హైలీ ఆయిల్ స్టఫ్ అది ఇలా పిండితే దాని నుంచి ఆయిల్ వస్తుంది అంత వే అంత యూస్లెస్ స్నాక్ అదే కానీ ఇంకొకటి అది అది సాయంకాలం ఐదున్నరకి అది తింటే అది శరీరం అలాగే ఒకసారి యవ్వనంలో ఇలాంటివన్నీ నడుస్తుంటాయి కుర్రాళ్ళకి వాళ్ళు రాళ్ళు తింటే అరిగించుకుంటారు యంగ్ పీపుల్ ఒక వయస్సు వచ్చిన తర్వాత మన జాగ్రత్తలో మనం ఉండాలి వెంటనే తప్పిది ఇది అవసరం లేదు తప్పు అప్పులు దీని ధర్మాధర్మాల పాయింట్ కాదండి దీంట్లో ధర్మాధర్మాల ఇష్యూ ఏమీ లేదు గీతలో మీకు ధర్మాధర్మాల ఇష్యూ ఉండదు జనరల్గా ఉండదు ఇక ఒక హెచ్చరిక చేసూదిలేస్తారు అవర్జనీయములనే సేవించబోయ్ అని మాట అనే శదులేస్తారు అంతేగాని దాన్ని కొట్టుకుని ధర్మాధర్మాల ఇష్యూ కాదు ధర్మబద్ధమైన భోగాన్నే తిరస్కారం చేయమని చెప్పే పాఠం కాబట్టి సో మైసూరు బోడా తినచ్చు పులిహార తినొచ్చు అన్నీ తినొచ్చు సాయంకాలం పూట ఏం అభ్యంతరం ఏం లేదు బట్ ది ప్రాబ్లం ఈజ్ యూ డోంట్ నీడ్ ఇట్ అన్నెసరీ మనస్సు ఏం చేస్తుందంటే ఆ తృష్ణ కలిగి ఉంటుంది మీరు ఒకటి రెండు సార్లు మీరు నచ్చ చెప్పారనుకోండి మనస్సుకి మనస్సుకి నచ్చ చెప్ప ఊళ్ళో వాళ్ళకి పాఠాలు చెప్పడం కాదు మనకి మనం పాఠం చెప్పుకోవాలి ఊళ్ళో వాళ్ళకి ప్రతి వాడు పాఠం మనకి మనం ఒక పాఠం చెప్పుకుంటూ ఉండాలి వన్ హ్యాస్ టు గివ్ లెక్చర్ టు మన సెల్ఫ్ ఆల్ ది టైమ్ చాలా ఇప్పుడు ఏమో అక్కర్లేదు ఇప్పుడు అవసరం లేదు ఇంకొక గంట సేపు ఆగితే మనకి చక్కగా భోజనం చేయొచ్చు అండ్ తర్వాత మంచినీళ్ళు తాగితే మంచి బలం వస్తుంది కాబట్టి చల్లటి మంచినీళ్ళు కుండలో నీళ్లు తీసుకుని ఒక గ్లాస్ తాగేస్తే ఇంకే బోండా ఏ బోండా దాన్ని సాట్ రాదు వాస్తవంగా హాయిగా ఉంటుంది అది సుఖం దట్ ఈస్ ది రియల్ సుఖం ఈ బోండా వెనకాల పడి నాలుగు ప్రోండాలు తినేసి కూర్చుంటే ఆయిల్ అంతగా ఆయిల్గా ఉంటుంది తర్వాత కడుపులో ఏదో పోట్ల కింద వస్తుంది రాత్రి భోజనం చేయాలో తెలియదు మానేయాలో తెలియదు ఇదంతా హ్యూసెన్స్ ఇటీస్ అయ్యి ఇల్లు హెల్త్ ఇలా చేస్తే కార్డియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర డయాబెటీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూర్చుంటూ ఉండాలి వెళ్ళి అప్పుడప్పుడు బట్ ఇది వై ఆల్దిస్ ఏది సుఖం కాబట్టి సుఖం స్థూలంగా ఆలోచిస్తే ఆ ఎంత బాగుంటుందో బాగుండాడు అది సుఖం అది సుఖంగా దుఃఖం అదే నేను ఇంకే దృష్టాంతం చెప్పాను భోగాలన్నిటి వేయడలా ఇటువంటి అభిప్రాయాన్నే ఉండాలి కాబట్టి సో ఎప్పుడు కూడా ఆత్మస్వరూపంలో సుఖం ఉన్నది కానీ ఆత్మస్వరూపం నుంచి బయటకి పారిపోవడంలో సుఖం లేదు ఇవన్నీ కూడా ఈ భోగాలన్నీ కూడా దేరాలు ఎస్కేపింగ్ ఎస్కేప్ ఉపయోగపడతాయి వీడు వీడే బారికి పోయి తాగేసి చేస్తూ ఉంటాడు ఎందుకంటే హీ స్ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది వరల్డ్ పూర్వెలో హీజ్ నాట్ ఎంజాయింగ్ ఎనీథింగ్ ఇట్ ఈజ్ హీ స్ట్రైంగ్ టు ఎస్కేప్ ఎక్కడికి ఎస్కేప్ అవుతాడు ఊటీకి వెళ్తానంటాడు ఊటీ ఊటీ వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను అంటాడు అయితే క్రూస్ క్రూస్ ఎక్కి ఆ సముద్రంలోకి వెళ్ళొస్తాను అంటాడు ఈ స్ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది వరల్డ్ ఫ్రమ్ దట్ బర్డెన్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అండ్ ఫ్రమ్ ది బర్డెన్ ఆఫ్ డూయర్షిప్ ఇవన్నీ కూడా సతమతమవుతో వీటి నుంచి ఎస్కేప్ కోసమని ఊటీకి వెళ్తాను లేకపోతేనేమో ఎక్కడ ఒక విహార వెళ్తాను ఇది చేస్తాను ఇది చేస్తానంటాడు ఇవన్నీ ఎస్కేప్ అలా ఎస్కేప్ అవుతున్నంతకాలం వాడు ఈ కెన్ ఎవర్ కమ్ టు గ్రిప్స్ విత్ ది రియాలిటీ కాబట్టి అసలు సుఖదుఖముల పరిభాషే మనకి మనది తప్పు ఏది దుఃఖమో అది సుఖం అనుకుంటాం ఏది సుఖమో అది దుఃఖం అనుకుంటాం మనకి ఈ టీవీలు సి సినిమాలు ఇవన్నీ కూడా వచ్చి మనవుల యొక్క దృష్టికోణాన్ని బాగా చెడగొట్టు పెట్టాయి ఇప్పుడు సిగరెట్ తాగితే బలం వస్తుంది ఊళ్ళో వాళ్ళందరి మీద మనం యుద్ధం చేయొచ్చు అనుకుంటాడు సిగరెట్ తాగితే బలం రాదు సిగరెట్ తాగితే ఆస్థమొస్తుంది రోగం వస్తుంది సిగరెట్ తాగి కొట్టేస్తాడు ఈ అడ్వర్టైజ్మెంట్లో వాడు సిగరెట్ తాగేసి నలుగురిని కొట్టేస్తాడు కొట్టేసి ఒక అమ్మాయి పురమీ చేసి పెడిపోతాడు ఇదంతా సిగరెట్ వల్ల చార్మినార్ వల్ల వచ్చింది అంటాడు ఇదంతా ఏది వీడు నలుగురిని కొట్టేసేయటం నలుగురిని చకచకా కొట్టేస్తాడు అమ్మాయి ఏమో వీడిని లవ్ చేసేస్తుంది ఇదంతకీ మూలం చార్మినార్ సిగరెట్ ఇది అడ్వర్టైజ్మెంట్ ఈ అడ్వర్టైజ్మెంట్ వాడు చేయడానికి తగ్గట్టే ఉంది ఈ కూడా దానికి తగ్గట్టే ఈ మధ్యన ఏదో బ్యాన్ ఏదో చేసినట్టు ఉన్నారు ఇలాంటి చిల్లీ అడ్వర్టైజ్మెంట్స్ ఒకప్పుడు ఇలా ఉండేది అడ్వర్టైజ్మెంట్ దిసి ది అడ్వర్టైజ్మెంట్ అంత యూస్లెస్ అడ్వర్టైజ్మెంట్ అదే కానీ ఇంకొకటి లేదు మీరు ఎవరినైనా అడిగి చూడండి మీరు సిగరెట్ తగినట్లయితే మీకు ఇన్హలేషన్ ఎక్సలేషన్ మెకనిజం తగలబడిపోతుంది అది మీకు ఆక్సిజన్ పీల్చినప్పుడు అది ఇంటేక్ ఆక్సిజన్ ఇంటేక్ బాగా దెబ్బతింటుంది ఆ సాఫ్ట్ మెంబ్రెయిన్ లైనింగ్ ది లంగ్స్ విల్ విల్ ఇ గెట్ డిస్ట్రాయిడ్ సిగరెట్ వల్ల కాబట్టి వీడికి గాలి అలా వెళ్తుంది బయటకు వస్తుంది తప్పిస్తే ఆక్సిజన్ అభిసార్క్షణం సరిగ్గా ఉండదు వాడి జీవితంలో మళ్ళీ ఎప్పుడు కోలుకోలేనంత విధంగా నష్టపోతున్నాడు బట్ వాట్ ఈజ్ దిస్ మేనేజ్ అ స్లేవ్ ఆఫ్ టొబాకో సోక్రటీస్ అన్నాడు సోక్రటీస్ ఒక నీతులు చెప్తా ఈ మాట అన్నాడు దాన్ని బట్టి ఎప్పటించిందో చూడండి ఈజ్ టొబాకో మేనేజ్ అ స్లేవ్ ఆఫ్ టొబాకో అని అన్నాడు ఆయన శిష్యులకు ఆయన ఆత్మవిచారం చేసేవాడు సోక్రటీస్ ఆత్మజ్ఞానే సోక్రటీస్ అంటే శంకరాచార్యులటువాడు సామాన్యుడు కాదు దేహాభిమానం లేని మహాజ్ఞాన ఆయన్ని శిష్యులు శిష్యులకి ఆయన చెప్పాడు విషం తీసుకోమంటే దేహాభిమానం లేకుండా విషపానం చేశాడు అతను సో అతను చెప్పాడు మేనేజ్ ఎ స్లేవ్ ఆఫ్ టొబ్యాకో ఎక్కడో సందర్భంలో చెప్పి మీరు సిగరెట్లు అవి తాక్కడ్రా ఆ టొబాకోని వాడకండి అని చెప్తాడు ఆయన దగ్గర అధ్యయనం చేసిన వాళ్ళకి సో ఎనీవే సో ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో భోగే రోగ భయం భోగంలో రోగం ఉంది రోగాన్ని బట్టి భయం ఉంది మీరు భోగాలు అధికం అయ్యకూడదు భయం పెరిగిపోతుంది చాలా భయ భయస్వభావం అయిపోతాడు ఒక కథను నాతో చెప్పాడు ఒక మినిస్టర్ పిఏ నా క్లాస్కి ఏదో సందర్భంలో చెప్పాడు నేను ఎప్పుడు ఎంక్వైరీ చేయనుండే వాళ్ళే చెప్తారంతే వాళ్ళు చెప్పింది వినడమే కానీ నేను అలాగంటే ఎంక్వైరీలు చేయను ఏమని చెప్పాడంటే మా మినిస్టర్ గారు రాత్రి ఏడు నుంచి మళ్ళీ తెల్లారి వరకు చాలా ఎక్సైటెడ్ కండిషన్లో ఉంటాడండి ఆయన చాలా సిక్ మ్యాన్లాగా ఉంటాడు ఎందుకంటే తాగుడికి బాగా అలవాటు పడిపోయాడు తాగితే కానీ నిలబడలేడు సాయంకాలం ఏడవుతోందనే ఆ అవుతోంది అనేప్పటికీ మనిషి ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు యాంగ్జైటీలో పడిపోతాడు ఈయన దగ్గరే ఉద్యోగం చేస్తున్నాము మేమని చెప్పాడు ఆ తర్వాత ఈ మాట చెప్పిన మూడు ఆ ప్రభుత్వం పడిపోయింది మినిస్టర్షిప్ పోయింది ఈ తాగుడు మిగులుతుంది ఈ రాజకీయ నాయకులు ఉన్నారే వాళ్ళు చాలా సందర్భంగా ఉంటారు ఆ పవర్ దే బికమ్ డ్రంక్ విత్ పవర్ అండ్ దెన్ దే అక్వైర్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దే సఫర్ వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది వాళ్ళు ఏం నెక్కింది బాగుక్కునేది ఏమి ఉండదు ఉడికేదో ముందు వెనక ఏదో ఉంటే అనుయాయులు ఉంటారని చూసి మనం అసూయపడ్డమే కానీ వాడు అసూయపడ్డదగ్గవాడు కాదు శోచ్య శోచ్య ఇలా ఉంటారు మనుషులు భోగలాలసులై చాలా దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఇది నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇటువంటి భోగలాలసత్వం హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోవాలి మనం కూడా సంసారాసక్తి ఉంటుంది మనం ప్రాక్టికల్ పీపులము ఇటువంటి భోగాల నుంచి కొంతవరకు దూరంగా ఉన్నా ఇంకా మనలో కూడా పెర్వర్స్ డిజైర్స్ ఉంటాయి భో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆసక్తి సో ఒక మనిషి సుఖంగా జీవించాలి అనే దాని గురించి మనకు ఉండే కల్పన ఏదైతే ఉందో అదంతా తప్పే మనం ఏమనుకుంటామంటే వాడు ఇంగ్లీష్ చదివినోడీ ఉండాలి పెద్ద ఉద్యోగం చేసి ఉండాలి కారు ఉండాలి అమెరికా వెళ్ళాలి ఇన్ని ఉంటేనే వాడు సుఖపడతారని మనం అనుకుంటాం చాలా పొరపాటు సో మనకి సంసారాసక్తి చాలా ఎక్కువ అంచేతనే మనము అది ప్రొపోర్షనేట్గా ఉంటుంది ద మోర్ వేయర్ అటాచ్డ్ టు ది థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ ద మోర్ వేస్ సఫర్ ద లెవెల్ ఆఫ్ సఫరింగ్ అని బట్టి ఉంటుంది లెవెల్ ఆఫ్ సఫరింగ్ ఎక్కువ ఉందంటే అక్కడికి అటాచ్మెంట్ ఎక్కువ ఉందనమాట అవి డైరెక్ట్లీ ప్రపోర్షన్ అది కాబట్టి సో ఈ సుఖదుఖముల పరిభాషను చక్కగా అర్థం చేసుకుని ఆత్మనిష్టను కలిగి ఉండాలి గో విత్ ఇన్ ఆత్మ సెర్చ్ విత్తిన్ మూవ్ గో విత్ ఇన్ బయటే ఉందండి ఊరికి భ్రాంతి తప్పిస్తే అనాత్మని ఏదైతే ఉన్నదో అదంతా మిథ్య అండ్ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు గో విత్ ఇన్ సో ఎలా ఉండాలంటే వన్ షుడ్ బి కాన్స్టెంట్లీ అవేర్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఆ ఆత్మనిష్టను కలిగి ఉండాలి జగత్ వీఆర్ కాన్స్టెంట్లీ అవేర్ ఆఫ్ ది వరల్డ్ మీరు పొద్దున్న లేచి రాత్రి పడుకునేదాకా వాటి యు ఆర్ కాన్షియస్ ఆఫ్ వాట్ మీరు జాగరూకులై ఉంటారు జాగ్రత్త అవస్థలో జాగరూకులై ఉంటారు జాగరూకులై ఉండడం అంటే కాన్షియస్ ఆఫ్ లేదా అవేర్ ఆఫ్ అన్నట్టు అనమాట సో అవేర్ ఆఫ్ వాట్ దేని విషయంలో జాగరూకులై ఉంటారు సంసారాసక్తి సంసారానికి సంబంధించిన విషయాలలో మనం చాలా జాగరూకులుగా ఉంటాం చాలా పొరపాటు అది అలా ఉండకూడదు సంవసారాన్ని దాని దారిని దాన్ని వదిలేయాలి అది అలా నడుస్తూ ఉంటుంది సో ఇట్ రిమైన్స్ ఇన్ ఏ కార్నర్ యూ షుడ్ నాట్ పే మచ్ అటెన్షన్ టు ఇట్ మనం చేయాల్సిన కొద్దిగా ఉంటుంది అది ఏదో చేసేయటం దాని దాన్ని పండివ్వడం మనం ఆత్మనిష్ఠులమే ఉండాలి అలా మన షుడ్ బి అవేర్ ఆఫ్ వన్ సెల్ఫ్ అది అటువంటి ఆత్మజ్ఞాన అభినవేశం ఉన్నప్పుడు మాత్రమే వాడు ఇంద్రియ భోగముల ఎందు సంసార విషయంలో ఎందు ఉండే ఆసక్తి నుంచి బయటపడి వాడు కృతార్థుడు అవుతాడు అలాగే ఎప్పుడైతే ఉంటారో మీరు అలా ఆత్మనిష్ఠులుగా ఉన్నప్పుడు మీకు ఈ ఆత్మస్వరూపము యొక్క అవగాహన వచ్చేస్తుంది సో మౌలికంగా మూలంలో నేను నేను ముక్తుడను నాకే బంధము లేదు మూలంలో నేను సుఖిని ఆనంద ఆనంద స్వరూపుడును సో ఇన్ ది బేస్ ఇన్ ది ఇన్ ది నర్మోస్ట్ కంటెంట్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ ఆమ్ ఫ్రీ అండ్ హ్యాపీ అనే సత్యాన్ని గుర్తుపడ్డాలి ఆ సత్యాన్ని ఎలా గుర్తుపట్టాలంటే ఎట్టి సందేహం లేకుండా గుర్తుపట్టాలి చిద్యంతే సర్వసంశయా భిద్యంతే హృదయ భిద్యతే హృదయగ్రంథికి ఛిద్యంతే సర్వ సంశయా సో ఆ రూట్లో అట్ ది రూట్ ఆఫ్ మై బీయింగ్ నా ఎగ్జిస్టెన్స్ మూలంలో నేను ఫ్రీ అండ్ హ్యాపీ అనే సత్యాన్ని అదే ఆత్మజ్ఞానం అంటే దాని పేరే అదే ఆత్మజ్ఞానం అంటే are ఆర్ ఆల్రెడీ దాట్ కొత్తగా కానక్కర్లా ఆ సత్యాన్ని నిస్సందేహంగా మీరు గుర్తుపట్టగలగాలి అలా గుర్తుపట్టాలంటే సంసార భోగముల వెంట పరుగులు ఎత్తుతో ఉన్నా లేకపోతే సంసారం నుండి గుర్తుపెట్టే అవకాశమే వీడికి లభించలేదు దానికి మనస్సు ఒక అద్భుతమైన శాంతి ఉండాలి సో మనస్సు స్వచ్ఛంగా నిశ్చలంగా ఉన్నప్పుడు మూలంలో నేను ముక్తుడను ఆనందస్వరూపుడను అనే సత్యము తెలిసిపో అదే జ్ఞానం అంట సో అది తెలుసుకోవాలి తర్వాత నా తృష్ణాయాం సత్యాం సుఖస్య గంధమాత్రమీ ఉపబ్యత ఇత్యథ కాబట్టి తృష్ణ ఉండగా భోగాసక్తి ఉండగా సంసారాసక్తి ఉండగా అటాచ్మెంట్ టు ది థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ అటాచ్మెంట్ టు ద హ్యూమన్ రిలేషన్షిప్స్ సో ఇవి ఉన్నంత కాలము వాడికి సుఖము గంధ వాసన గంధం అంటే లేశం అని అర్థం గంధ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో ది స్మెల్ ఆఫ్ ఇట్ అని అయోటా ఆఫ్ ఇట్ ఎందుకంటే గంధం అన్నది ఎప్పుడూ సూక్ష్మంగా ఉంటుంది కనుక గంధ శబ్దానికి అలా అలాంటి అర్థం ఉన్నది సో గంధ గంధమాత్రము కూడా లేదు అంటే లవలేశము కూడా లేదు అని అర్థం ఈవెన్ అయిన అయోటా ఆఫ్ హ్యాపీనెస్ మీకు జీవితంలో ఉండదు ఎప్పుడు ఈ భోగాసక్తి ఉన్నంతకాలము తృష్ణాయాము సత్యాము సో సుఖస్య గంధమాత్రమే నా ఉపపద్యతే మానవులు ఈ భోగాసక్తిలో పడి చాలా చాలా భయంకరమైన తప్పుదారులు తొక్కుతారు నేను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను ముఖ్యంగా ఈ పార్టీ క్రౌడ్ అని ఈ పార్టీ క్రౌడ్ భోగాసక్తి చాలా దుష్టమైనది అని చెప్పడానికి దృష్టాంతంగా వాళ్ళు ఉపయోగిస్తారు అందుకోసం చెప్పడం వాళ్ళ ఈ పార్టీకి వెళ్ళే యంగ్ పీపుల్ యంగ్ యంగ్ అండ్ మిడిల్ ఏజ్గా ఆల్సో ప్రాబబ్లీ ఓల్డ్ పీపుల్ కూడా సిగ్గు శరణ లేకుండా పార్టీలకు వెళ్తూ ఉంటారు దట్ ఆల్సో ఈస్ ద సో వాళ్ళు ఈ యంగ్ పీపుల్ చాలా రాంగ్ వాల్యూ సిస్టంలో కొట్టుకుపోతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మీకు తెలిసే ఉంటుంది మీకు తెలియకుండా ఎందుకుంటుంది నాకు తెలిసిందంటే మీకు తప్పకుండా తెలిసి ఉంటుంది సో నేను ఎప్పుడూ తలుపులు మూసి కూర్చుని ఉంటా అయినా కూడా ప్రపంచం గురించి కొద్ది గొప్ప నాకే తెలియగలింది మీకు ఎందుకు అంటే నేను తిరుగుతూ ఉంటాను నేను తిరిగినంత తిరుగు మీరు తిరగకపోవచ్చు దట్ కుడ్ బి దేర్ బట్ స్టిల్ వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాచింగ్ అని ఒక పిచ్చి ఒకటి లేడీస్ యాజ్ వెల్ ఆస్ జెంట్స్ ఇప్పుడు ప్యాంటు ప్యాంటు దాన్ని ప్యాంటు షర్టు దాన్ని షర్టు కొనుక్కోడు వీడు వీడు ప్యాంటు షర్టు కలిపి కొంటాడు ఆ ప్యాంటుకి షర్టు మ్యాచింగ్ అంటాడు ఇంకా స్త్రీలు అయితే చెప్పనట్ ఇంకా అన్నీ మ్యాచింగ్ చెప్పుల దగ్గర నుంచి నెత్తి మీద పెట్టుకునే పిన్నులు దాకా అన్నీ మ్యాచింగ్ ఏ టు జీ అన్నీ మ్యాచ్ అవుతూ ఉండాలి చీర దగ్గర అన్నీ మ్యాచ్ అవ్వాలి బొట్టు కూడా మ్యాచ్ అవ్వాలి ఈ పిచ్చి అక్కడితో ఆగలేదు కన్ను గుడ్లు ఉంటాయి చూడండి అవి కూడా మ్యాచ్ కాదు అంచేతనే కాస్మెటిక్ లెన్స్ అని కాంటాక్ట్ లెన్స్ ఒకటి ఉంది కాస్మెటిక్ కాంటాక్ట్ లెన్స్